టువంటి వాడయాకర అంతంగా లాగి ఆ కనుని తమ్ముని యొక్క చాలా రెక్కొచ్చినాడు పైకి పడగొడుతూ ఉంటే ఎగుడు బారిపోయాడు అండా పారిపోయినాడు కర్ణుడు అనేక బలములన్నీ వచ్చి ఎదుటికి వచ్చి సాత్తుకున్నవి వాటినన్నిటినీ కూడా ందు మందర పర్వతంగా తిరుగుతూ ఉంటే ఎలా అలా తిరుగుతూ ఉన్నది అభిమన్యుని యొక్క రథముధేయున దశకు ఆ రథాన్ని తోరుకుపోతూ ఉన్నాడు ఆ కర్ణుడు ఒరే కనుడ ఎక్కడికి రాయేది అని వెంటబడ్డాడుసేటి విధిపడ్డబడ యోగ సమూహము అదే తరవి తల బ్రులంగా వెంటబడే వరకు ఇంకా వేగంగా తోడుకుని అంతురేకుండా పారిపోయినాడు కర్ణుడు ఈ విధముల సైన్యమును దారును వరదను అధ్యాయు కలంగిపోతూ ఉన్నది సైన్యము త్వరలు అంతా కూడా ఎక్కడి వారెక్కడా పలాయనవై పారిపోతూ ఉన్నారు చూచి ఆచార్యుడు కన్నా ఓవాడా ఎందుకలా పారిపోతావుల కదంగ దక్క ఓ ప్రభు ఏమిటయా ఆ రెచ్చబడి చూచుటా ఆ ఓ సౌబరుడా శుని ఎందుకయ్యా పారిపోతావు ఏమిటికి బాట్లే కాకి పోగోడు సుమంగా ఏమి చెప్పు అది ఎడ్డి కేకలు వచ్చినప్పటికీ ఆ దుణ ఆచార్యులు ఎవ్వరు గొలరు గాని సైన్యములు గాని ఎదుటికి వచ్చేవారు గాని అభిమన్యుని మీద చెరగబడేవారు ఆ ప్రకారంగా పడుతూ ఉన్న పిడుగులు పడ్డట్టుగా అభిమన్యుని ఎక్కబాణమును దాన్ని సహించలే కానీ సైన్యములు ఆ కుమార కంఠీరముందు సింహనాదమ్ము చేసి సంఖం పూజించి గుణం బుహించియే ఆ కుమార కంఠీరముడు సంఖం పూజించి సింహనాదమ్ము ఒక కాక వేస్తూ నాట భూల భూ నీటిపోయేటట్టుగా చమలాదం చేసి శంఖం పడుతున్నాడు అడవి ముట్టిమ్ముడా అని తనివి సనకంగా ఎంత మందిని నరికినా ఎంత యుద్ధం చేసినా అదుపు లేదు తృప్తి లేదట ఆ ప్రకారంగా తిరగబడి ఆ ఎండిన అరణ్యములు కదా కాచిచ్చు ఏ ప్రకారంగా దహించును ప్రకారంగా దహించు చుండాలమ్ములు పెంటుల మీద నూతున కూలిన కోట ఆ ఏనుగులు గుర్రములు కాల్వలము రథములు పొడి పొడి పొడి అయిపోతూ ఉన్నవి ఓ ఆ తమరాంగణం ఆ తమరాంగ భయంకరమైపోయింది అప్పుడు గగన మధ్య భాగంనుండైన మాత్తాండు రెండవ మూర్తి మోలనయ్యేక వీరుండు వెలింగిన నవుడు గగన భాగం ఉన్నదే మధ్యములకు వచ్చిన అడు సుమాత్య సమయము నుండి రెండవ సూయుడా ఏమి అడ్డాలే ప్రకాశిస్తూ ఉన్నాడు అభిమన్యుడు అంబికేయు సంజీని కిస్తే సంజీనితోయేమంటాడు బోలుడు యుద్ధ పొలవ తోటతో రంగ దూసు అందు రాజతనయులందు తోడు పడుటందునికి కారణం ఓ సంజయా ఆ ప్రకారంగా అసహాయుడ వంటదిగా అంతమందితో యుద్ధం చేస్తూ పాండవ సైన్యులో ఎవరు ఆయనకు ఎందుకు సహాయపడలేదయ్యాయన సన్యయుండెట్ల సంజయుడేమంటాడు మహావాయువులకు జయధ్వం నోలే నటపడినవి చెప్పుటయో ఆ సైన్యముతో కూడా విజృంభించినటువంటి ఆ ధర్మరాజునేటటువంటి యొక్క మహావాయువులకు ఆ యొక్క అల్లుడున్నాడే సైన్సే యొక్క పర్వతం అడ్డుబడింది సుమాంగతని చెట్ల సేన తోట పండు నందనలుదయం పై నడరా తానొక రెండ భుజా బలం ఆ కుమారుడి మీద మహాప్రేమ గదా వారికి కుమారుడు పోయి అసహాయంగా యుద్ధం చేస్తూ తోడు పడి దానికై ప్రయత్నం చేయగా ఉండరు అటువంటి పాండవులను అందరినీ ఆపినాడు అంటే కలుడు నాడే జయంతే చాలా గొప్పవాడు సుమంగా ఆ సైంధవుడే చాలా గొప్పవాడు ఆ చాలా గొప్పవాడు సుమాంగు ఆ గురు సైన్యమునకంతా కటి ఏ మహాతపము సొంపున సంభవించను వాడికి ఆ సైన్యమునకు ఏ కారణం చేతి వచ్చింది సుమాను దాన్ని ఆప ఆపకలిగాడు అంటే అననే ఏ పాండవుల అరణ్యం మన తందు ద్రౌపది గతమ్మ భీమసేన చేత భంగపడి చెత్త జారాచిన రాధించిన ద్రౌపది మూలకంగా భీములు చేత భంగపడి అరణ్యవాస సమయములో పోయి సాంబముద్ని గు తపస్సు చేసినాడు సుమాసంధవుడు అద్దే ఉందో అర్జను దక్క దక్కిన నలుగురు పాండవులు మీ చేతిని వారతులొకట ఎక్కటి వసం కలుగుగాక ఎనపలికి ఎంత రహితుందయే ఆ పాండవుల్ని జయించేటటువంటి శక్తి నా పియ్యవలసింది అని కోరగా పాండవుల్ని నీవు జయించలేవు అని సాధ్యపడేది కాదు అత్యున్ని జయించుడు మాకే సాధ్యపడలేదు కనుక నీకు ఇలా ఆ పార్జునుడు లేది సమయంలో ఒక్క మాత్రముని మాత్రము నీవు పాండవులను ఆపగలుగుతావు సుమా అని ఆ వరం ఇప్పుడు వచ్చింది ఈ వేళించంపువో ఆ కారణమే చేత తన యొక్క ప్రకటించి పాండవులందరినీ ఆపినాడు సుమా లోపలికి పోనీయకుండా సింధు దేశం నుండి బుట్టినటువంటి యొక్క రథం మీద వరాహధ్వజంకి ఆ రత్నయమైనటువంటి యొక్క వరాహధ్వజమున్నదే आ देवमेत प्रकाशितुंडगंगः स्रकन्दतापसदिशमयै जल छत्रचापसमलतायनिगुडाङ्गः చల్లనైనటువంటి యొక్క గొడుగు చామరములు ప్రకాశిస్తూ ఉండగా వర్జ ములు వెలుగుతుండ ఆ అనేక దివ్య భూషణములన్నీ కూడా శరీరము ప్రకాశిస్తూ ఉండగా సాంభము తీనటువంటి వర గరుదుతూ ఉండగా సరకుగా కొనకే వాడికి మీ అల్లుడు అడ్డపడి పాండవ సైన్యాన్ని నిలువరించినటువంటి వాడే అడ్డుపడినాడు సమాసైడు అడ్డపడి సాక్షికి సాయకర్యమురా అడ్డుపడి సాక్షికి మూడు బాణములు చేత కొట్టి హేమసేను ఆ భీముని ఎనిమిది బాణములతో విరాటుని శిఖం ఆ విరాటుని శిఖం బాణములతో కొట్టి ధర్మసు సప్తర ధర్మరాజును డెబ్బి బాణములు కొట్టి ఆ సేను ఆ సైన్యులంతా అనేక బాణముల చేత కప్పినుగా కమ్మినాడు పరగించిన పవనతలచిన భమ్మున పల్లములు మోటము చేతిలో ఉన్న ధనస్సునరికి పైన ఉన్నటువంటి కొడుకు నరికి ఆ వేదకుడుగుల్లును పడగే పడగనుంచి వెనసి ఆగా దండవ ధనస్సు ధరించినటువంటి వాడై నీ అల్లుడు నాడే ఆ భీముని యొక్క ధనస్సునదికి పడగబడగొట్టి రథములో రథ రథము సారథిని ఆ కృతము నరికినాడు అందు సాధ్యకి తేది మీటికి నరికిన నీ సేనయా రథం ఎప్పుడైతే పోయిందో సాహికి రథం మీటికి పోయినాడు సుమాభీముడు సైంధము పై వాటి సైనికోత్తములు అనేక అస్తములు మనలింప అనేక మంది అనేక అస్త్రములన్నీ కూడా ప్రయోగించినారు సైంధవుని మీద వాటినన్నిటినీ మరల్చినాడు అభిమన్యుని అభిమన్యుని చేత చెగిపోయినటువంటి గుట్టలు గుట్టలు పడిన కారణం చేత రథములు గాని ఏనుగులుగా అది ఏమి కూడా సంచరించడానికి వీలు కాకుండా పోయిందిరాజు పాండవుల వేడి పిండి ఆ ప్రకారంగా పాండవుల యొక్క వేడి వంతా ఆపినాడు అయ్యే అక్కడ కుంభ సంభవ ప్రయత్నం విశేషం చేసి వాహనము కూడా ఇలా ఉన్నది సుమా ఇక్కడ అబ్బాయ సైంధువుని అతిక్రమించలేకపోయినాడు లోపలికి పోలేకపోయినా పాండవులు కానీ పాండవ సైన్యము కానీ ఇక అక్కడ అభిమన్యుని సమీపం కేకను పెద్దగా నిలబడ్డా అడరి అభిమన్యుమారు అభిముఖ సంవ్రతములకు సమయముందు కనుడి కుమారుడు వచ్చి ఆ అభిమున్యుని మీద అనేక అర్థములు వివదించినాడు అప్పగా ఆ శరీరం అంతా నొచ్చింది చాక్ సమయమునందు కోపమును అంగీకరించి ఎర్రైనటువంటి నేర్తములుగా గోచరిస్తూ ఉండగా ఆ వృషశ సాహసిని నదికి ఆ తనస్సు నరికి పారవ ఇచ్చినాడు తూపుల నుంచి వరదముల యొక్క ముఖముల ఎందుని పేణించినాడు బాణములు అలంచి మేను నొప్పించినా ఆలంచి ఆ యొక్క శరీరం అంతా నొప్పించినాడు చేతోడ అరపీ నుంతు బాధ సేనాంచూమికి వెళుత నులు ఎక్కువయ్యే అరపీ నుయే అర పీరుగై పడ్డాడటా వృషసేనుడు ఆటి పడిపోయినటువంటి వృషసేనుని ఆ గుర్రము ఇచ్చుకొని అద్దు లేకుండా వెళ్ళిపోయినవి అభిమన్యుడు నిజం పరపించి ఇప్పుడు ఎదుర్కొని ఆ పోయిన వెంటనే వెంట రసం వెంట పడిపోయి అభిమన్యుడుకు వసాతి భూపతి సమయంలో వసాతి భూపతి ఉన్నాడే వచ్చి ఎదుర్కొన్నాడు ఆరు అది బాణములు వేసినాడు అభిమన్యుని మీద అతడు దగ్గ నము నలిదోలనేత కూలి పెరుత తన్ని కొనుసుదట్టే వాకి ఆక్రమాంతంగా వాకి ఒక్కటే వేసినాడే దబ్బ దాంతో ఆకాశం చేత వక్షస్థలం పగిలిపోయి తన్ను కొలుసు తాలు చ్చిపోయినాడు వసాది భూపతి కనుక ఎత్తటి భూపతులు పెళ్తున్న వత్తు కొడుకు చెత్తు పెళ్ళు నేత్తులువముతో వసాజి భూపతి రూచి రాజు రాజు తిరగబడినాడు తిరగబడితే దండు గతం ఏ ప్రకారంగా దహించునో అలా తహించి వైతున్నాడు ఆ సమయం మన చేపడి సేను దీనదశకు వచ్చినా ఏర్పడి సమస్త సైన్యములు దీనదశకు వచ్చినవి నానాదేశాధీష్లు పరస్పరాదమ్ములు సింహనాదమ్ములు సింగిని జనంగా ధనంగయతనైపోయి నొక్కుమడించిన నానాదేశాధీతులు సమస్తమైనటువంటి యొక్క రాజుల ఒకరిని ఒకరు పిలుచుకొని దైయములు అవలంబించి ఆ గుణనులు విరగుతుండగా ఆ యొక్క ఆశిజిని నాదములు వినిపిస్తూ ఉండగా పోయితే అతరగబడ్డాలభిమున్యుని మింగడిన పెప్పులు ఉప్పు దోపనలు ఆ అతి రథవరియుడు వరియుడు నాటే లేళ్లను చూసినటువంటి పత్పులి మాదిరిగా సంకరించి అందరినీ అంగం వారి యొక్క శరీరములన్నిటినీ కూడా అతనికి ఆభరణముల చేతనిచ్చి రక్త నదులు ప్రవహింపజేసి ఆ అభిలావ భయంకరంగా తోడటరంగా భూషణాదుల చేత నమ్యంగా ఉండేటట్టు చేసినాడు మొదలైనటువంటి రాజులగా పంపించినాడు మానధనులవ నేన కుమారుని మీద నుంచి పరాక్రమానికి చూచి ఆ పరాక్రమ యొక్క పరాక్రమమును చూచి ఒకరికంటే ఒకరు ఏమిదా ఈ పిల్లవారి యొక్క పరాక్రమము ఇంకా మన పరాక్రమము ఎప్పుడు అని ఎవరికి వారికి ఆవేశం కలుగుతూ పోయి తిరగబడుతూ ఉన్నారు తిరగబడితే పెళ్లి త్వర పెద్ద చేప ముఖములో చిన్న చేప తండం మాదిరిగా అడిగిపోతూ ఉన్నారు రాజులంతిలో పడినటువంటి యొక్క మృతముల మాదిరిగా అమృతూ ఉన్నారు సముద్రము వచ్చిన ఏరుల తండములో ప్రవేశించిన ఏరులకి మాసిపోవను అలా మాసిపోతూ ఉన్నారు సుమా అభిమన్యుని ముందుకు పోవటమే ఆలస్యం అత్తడు సైన్యమంత భయాకుల తన్మలు దిక్కులము భయాకులమై నాలుగు వైపులకు పారూపింది నోటకి నేల మీకునే వచ్చి నేను ఎందుకు పారిపోతారు చూడండి నేరు పోయి పని పడగొడతాను చూడవలసింది అని ఆ చర్యూడి కుమారుడు వచ్చి తా తాకినాడు రొక్మరథున్నను వాటు తలపడి తమ్మిది అమ్ములమ్మనను వాడి పేరు రొక్మరథుడు వచ్చి ఆ అభిమన్యుని యొక్క ఆ వట్ల స్థలమున కూతురు మీరు బాణములు కట్టి భుజముల రెండును నాటించి ఆ రెండు భుజముల మీద రెండు నాటించినాడు నేర కదమ్మునడా ఇంకా వాగుతూ నాడుట కొట్టవల్లు అని సమయములంగా అభిమన్యుడు శరముతోట నొక్క కరము శరముతో ఇక్కడికే సాడు దెబ్బ చె ఎడిపోయిందో ఇపోయిందినటువంటి చెయ్యిన్నే ఇది అది ఎడిపోయిందో అంత దాకుండా పోయింది తల ధరిపై కోప వేసించేట బొమ్మలు బొమ్మలున్నాయో కరుబలు పడుతూ ఉన్నాయట వాడికి అలా కోపంతో ఉన్నటువంటి ఒక శరస్సు అనేది ఒక పాడి చేరు దగ్గర చాటిపోయింది మూడు ఒక్కేసారి ఎక్కిపోయింది కేసులు రెండు పోయి తన ఆ సజన్ కుమార్ ఎత్త కౌశలము చూసిన తన యొక్క చెత్త కౌశలము అదే చూపించినాడు అభిమన్యుడు మీద నీదుల రాగా ఆ అటు సమయం ముందు ఎప్పుడైతే ఆ రొప్ప రఘుడు పడ్డాడు అతని యొక్క స్నేహితులంతా రాజులంతా ఏ భవించి ఒక్కసారిగా అభిమన్యుని చుట్టుముట్టినారు నీ కొడుకులంతా ఆందపడే జట్టుగా సమేతమ్మడు తన తమ్మును అయితే ఆ రాజులంతా అలా చుట్ట వేస్తూ ఉంటే ఒక్కలేనిట అభిమన్యుడు అది అభిమన్యుని రాజులంతా పోయి అనేక విధములైన అస్తములు చేత కొడుతూ ఉంటే ఆనందపడుతూ ఉన్నాడు సోమా దుర్యోధనుడు అభిమన్యు మనిషిగా దుర్యోధను సంతోషింపా ఎంతమంది ఏ చుట్టుముచ్చినారు కనుక అభిమన్యుడు చచ్చినట్టే అని సంతోషపడుతూ ఉన్నాడు దుర్యోధనుడుంగా భక్తము పరిగోలూ కథబెట్టి కొడితే ఎలా చినియూలో కోపం వగింతును అలా విజృంభించిన వాడ అభిమన్యుడు ధర్మి అయిన మాయగావించే గం ధర్మి అయినటువంటి ఆ తొలి ధనయుంగు పై మంది పొమ్మలు ప్రహతులు ఆ మాయ ఉన్నదే ఆ అర్జునునికి సంతోషించి గంధర్వులు తుంగురుడు మొదలైన గంధర్వులు ఇచ్చారా విద్యనువనాథులు ఆలోకనమ్మలకు పెక్కు రథములు వారు తమ్ము పదివుకుని అనేకాశ్రమ్ములు ప్రయోగించిన తంగు తోచన మాయచేత రాజులకందరికీ కూడా అనేక రథములు అనేకమంది యోధులు తమ్ము చుట్టుముట్టినట్టుగా గోచరించినవి వెనక్పడి చూస్తున్న మండల ప్రచారం మన పేరు మీద వాళ్ళ మొలగోలలేసినాంగ ఏమిటా ఎక్కడి నుండి వచ్చినవి రథములు వీళ్ళంతా వెనగుపడి చూస్తూ ఉన్నారు వారు అట్టి సమయమునందు తన కోరుండ పాండిత్యమును చూపి వరుసగా మరిచి పడగొచ్చినాడు ఆ రాజులందరినీ ఆ తృతనాటుడ సంజయునితో ఏమంటాడు బాలుడొక్కడు ఎందరూ వచ్చిన ఏమిట ఆ ఒక్క పా పా మహాయోధులందరినీ కూడా కట్టి తోలుతూ ఉన్నాడు అంటే అబ్బాయి నమ్మటానికి వీలు కాకుండా ఉన్న సుమాట అట్టులేంప మీద అయిన ఎందుకోవాలి నమ్మకూడదు అయ్యాధర్మము నమ్మకున్న ధర్మం ఉన్నది అధర్మ అని రాసం చేస్తా వారేమో పాండవులు ధర్మముద్దు వీళ్ళేమో ధర్మ పోరు తనుక ఎటు తప్పకూడదు సుమా ఆ ధర్మ ప్రభావం సుమాజి అన్నాడటో పదం చెప్పు మెటులయే పతం పటి సోతనందనా కనుక ఆ తరువాత ఏమి జరిగిందో చెప్పవయ్యా సంజయుడ పెట్టండు రాతులు సత్ సుయోధను ఉన్నాయిగా అయినా చెప్పండి కాళ్ళు వడంగులూతు పోయిన విరసని చిరికి ఆ నోళ్ళు అండి కాబడిపోతా ఆ కాళ్ళు బంధించుకుపోతూ ఉన్నాయి పోదా ఉన్నప్పటికీ పోలేకపోతూ ఉన్నారట అలా ఆ రాజులంతా చిక్కుబడిపోయినారుడుపుత్త కృప కర్ణ కృతవర్ణ బృహద్మల సోమల సమే తమ్ముగా సౌహద్దుని కురుమిఫుడున్నాదే దుర్యోధనుడు దోణాధ్యాయుడు కృపాధ్యాయులు అశ్వత్మ కర్ణుడు శకుని ఆ మొదలైన వారితో కలిసి టీ కొన్నాడు సౌహదాతంలో గెలుపున కొండ పెద్ద ఎనక పిడుగుతమున గచ్చికినా ఏమీ లక్ష్యం చేయగ వీరి మీదికి పిడుగుతన్నముగా ఆ గర్జించి ఉడికినాడు అయ్యరదమ్ముల కండే రీ కూడా ఏ లేత మగములు పడిపోయి అవి ముంచుండి అప్పటి దాకిన తూచిమ్మదు బుచ్చు పెట్టి తన నోపకి సంబర రాదు గడి అమ్ముదములు కొండపై నడదు పోలిక నన్ను పట్టి నందడు వధవా దుర్యోధను కుమారుడున్నాడే లక్ష్మణుడు వచ్చి తాకినాడే టాకిమంజునితో తాకగా అచ్చు తీమారుని వదిలిపెట్టలేక వచ్చి తాను కూడా తలపడినాడు దుర్యోధనుడు అభిమన్యుని సమీరమునందర కోదండమనేటువంటి యొక్క వాయు చేత మేఘములన్నిటిని విడియగొట్టినట్టుగా కొద్ది వారిని మొదవతి గెట్టు మోతము మతముడు గడిపింది ఆ అలా అతన్ని ఎదుర్కోవటానికి వచ్చినటువంటి యొక్క లక్ష్మణ కుమారుడున్నాడే అతన్ని చూచి ఆ పులి కొని బాహువులు ఒక్కొక్క బాణము చేత వర్షస్థలము బాహువులు నొచ్చిపోయేటట్టు వచ్చి ఎరింగిందరికి ఎక్కడ పో ఒక వద్దున తిరగల గుండల ఫురిత దిత్తులతో నిలబడనేసే ఆరే నన్ను ఎదిగి కూడా ఈ ప్రకారంగా నీవు వచ్చావు ఇంకా ఎక్కడికి పోయేది అని ఆ కొండలముల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి తల నరికి కింద పడగొచ్చాడు తలంగ సేన దుర్యోధనుడు చూస్తూ ఉండగా నరికి అవతల పారవయితాడు ఆ దుఃఖము చేతూరే ధారధారగా పడినవిడుగమిడు కొడుకు ఎక్కువ మారుడు గనలు గడలు గడలు కొను మటితోటి కొడుకు వీరు పై పడి సంబుడనుడు కొడుకు అలా పోవటం తావటం చూచి లెక్కలేకున్నా అభిమన్యుడు సంచలందడు దూచి అది పరించలేక ఆ చేత దుఃఖం చేత తోటాలు ఏవయ్యా అత్తా కలిసి పడండి నంపండి చంపండి వీణి అని కాకలు పెట్టినాడు వంగ కృపుడు గురుడు అతని సుతుడు కన్నుడునుడును పాసిన శరముల గురి నచ్చుతూ నల్లుని పొది రొక్క ఎమ్మటి వెళుతల్లా డు బా శరలు గురి నల్లు బుదివిడే గురుడు దోణాధ్యాయులు గురువుడు అశ్వత్మ కర్ణుడు బృహద్వనుడు మొదలైన వారంతా ఏకీభవించి ఆ హరిమేనల్లుడు నాడీ అభిమన్యుడి మీద పదివినారు అతడందర విసిలు మిటంబులు చేసి వారి వెగటుపరిచే వారు ప్రయోగించే బాణములన్నింటినీ మరలించి అందరినీ తన బాణములు చేద్దాంగా సైంధవు కటిరయమునకు నా సమయమున సైంధవుడు నాడే అడ్డుపడి ఉన్నట్టు చూచాట తేరి పార చూస్తే ఆ సైంధవుడు అడ్డుపడి ఉన్నాడు పాండవ బలానికి అటు పోనియవలసిందిగా చూస్తూ ఉన్నాడు టారాక తన నిషాదులు కళింగులు గజ బృందము బృందముతో నష్టపడిన ఆ నిషాదులు కళింగులు వాళ్ళంతా కూడా గజ బృందములున్నాయే ఏనుగుల సమూహములతో వచ్చి అడ్డుపడినారు పోకుండా అయినసింహుడు తరువాడిపోయి వారిని అందరినీ వరుస పెట్టి నడికినాడు అతిరథసింహుడు ఎప్పటి యోసవీ పెక్కా బోతులొక్క పులి ముట్టని చందమున పదివి పెరంగినాము ఆ ఎప్పుడైతే వారు ఆపినారో మరలా ఈ గురుడు కరుడు అద్ధావా కృపాధ్యాయులు అంతా వచ్చి అనేకములైనటువంటి ఆబోతులున్నాయి ఆ ఆబోతుడు గుంపు వచ్చే సంఘములు పదివినట్టుగా పదివినారు ఖ్య గురుత భావాగత్యమోాయక సౌకర్వేంకటే కీ వందే తోటే ఒక మీద మాక్కడ పరంపర గురుడు కృపాచార్యులు కృతవర్మ అశ్వత్మతో ఏకీభవించి का दिशि नाद वादितो इर्तन जैसे समयुनंदो आ प्रहब्बलुडो वच्च ताकिनाड अगिञ्निनितो आ नरनन्दनुंदो ओ बुआ आ अगिञ्निदुङा चाप मुकेतु उन्दुनिमी आ प्रहत्वरनियका तनसु नदीकी కేజముల్లికిడు ఆ సారథిని గు నరికి పారినాడువే కవియుడు ఆ సమయముందు రథము పోయింది కనుక దాలు కత్తిరేసుకున్నటువంటి వాడై భూమికి లంఘించినాడా బృహద్బలుడు మహాపరాక్రుడైన బృహద్వ్య నారాధ్యాకరణాంతంగా లాగి భక్షలమునకు గురి చేసి కొట్టగంగా గుండె పగిలి కింద పడి తచ్చిపోయినాడు బృహద్దివీవాడు వాడు పడే వరకుగా వచ్చి పైబడినాడు నెత్తరులు దేసిన సంధ్యా సమయూయ ప్రతిబింబం ఇద్దరు మార్పుని రక్తము ందు సూర్యుడు సూయ ప్రతిబింబము ఇలా ఉండును ఆ ప్రకారంగా భాషించినారు కర్ణుడు అభిమన్యుడు సేనాధిపతిలో వాళ్ళు వచ్చి తిరగబడినారు అభిమన్యుని మీద కొడుకు చిత్రునప్పుడు ఆ వాటి మీద తిరగబడి చిత్రవధ విహారం చేసినాడు అభిమన్యుడు కుంభ సంభవ ప్రభుతి రుల చరంగులు మిగిడిందుతూ వార్లపై తూకులు నిగుడిందుతునికి అద్భుతమయ్యే అదులంతా ప్రయోగిస్తూ ఉన్నటువంటి బాణములను మరలించుతూ వాడి మీద అత్తములను ప్రయోగించుట చాలా ఆశ్చర్యకరముగా కనిపించింది సమాకి మగతయు మగతపతి కుమారుడున్నాడే అశ్వంతకుడు వాడు బాలుడైనప్పటికీ ప్రభుని మాదిరిగా వచ్చి అభిమన్యుని మీద తీకొన్నాడు అతని యొక్క సారీ చేస్తూ గుర్రముల యొక్క పోయిన విట్లు పూర్వ వైరంపడిన మాగత కుమారునీలంగా యా మాగధుని నరిగి వాడై భూమి మీద బలి ఇచ్చినటువంటి వాడై సింహనాదం చేయగలం కోటి కంబల దంపక చుస్త నాలుగు బాణముల చేతను చేతను సీ అతను పది బాణముల పిలుపు నొప్పించిన అతని యొక్క శరీరం అంతా పది బాణముల చేత నొప్పించినాడు కమలచా విలోచన పాత పీడితం చేసి వారి చేత కన్నుని ఎర్రగా కాగా మహాకోపం అవలంబించినటువంటి వాడయ్యేడు బాణముల చేత నొప్పించినాడు ఆ దుశాసనుని కుమారుని ఇంతకు ముందు జనకుడంతయి నోదటి పాటిని పంతకు వచ్చినోదకు నంతకు దువడి నేయుడో ఆ వరే నీ తండ్రి ఉన్నాడే దుశ్శాసు వచ్చినా తోతలపడి సగము చచ్చి పోయినాడు నీవు వచ్చిన ఆ మీద ఢీకున్నావు నీవు ఎక్కడికి పోలేవు ఆకర్ ఆకరణార్థంగా లాగి వదిలినాడు బాణుము ఆ దగ్గర్లో ఉండి చూస్తూ ఉన్నాడు గను తోడసుడు నాడి అశ్వత్థామ ఒక దివ్యాస్తమును ప్రయోగించి ఆ బాణువును నరికినాడు అతని దిక్కును తోడకరసి నీ అశ్వత్మ వనక చూడకుండా నీ యొక్క మనుమని యొక్క తలస్సు ారథిని నరికి ఆడు బాణములు వక్షలమునందు నాకు నేటెట్టు కొట్టినాడుపై కప్పాలు నచి ఆ రథం పోయింది గనుక మరి యొక్క రథం మీ దిగిపోయినాడు అతను ఆ దుష్ కుమారుడు అంతమయే ఆ సాయంకాలం మొత్తమంతా కలిసి ఏ జీభవించి తాకినా రోగి మేమమ్మ మహిషుల నానాత్రములనేక ఖండములు అది ఆత్రములను ప్రయోగించినటువంటి వాడయ రాజులు వచ్చినటువంటి వాడిని అందరినీ కూడా శరీరములన్నీ ఖండ ఖండములయ్యే గట్టు నరికినాడు గాంధాధిపతి చేరిన కోరాంధాధిపతి ఉన్నాడే శుని అతన్ని జగ్జరుత శరీరము చేసి దుర్యోధను దశకుందరుటో దుర్యోధన్ వీడికి లంఘించినాడు ఆచార్యే సభయో దోనుడేమంటాడు చనగత వీరగతి కుల జెండునే దెంజ రావు చేరె సౌహజ సౌహత్తుండి కులనీ గోదక యొన్న నగునే ప్రతి విధానమునగింపుదగ ఆటి సమయం నుండు కాడుడు చూచి ఇదొని చూచి ఆ కా అభిమన్నడే ద్యోదన వీధికి దూకుతూ ఉన్నడయ్య నీవు ఓదకే చూడదకున ఇచ్చి సమయమును చూడ విన్నవాడు గాని అలసలం పోయేడు వాడుగాడు మనమందరము ఊడుకుని ఎక్క పెట్టే కుమారుపై నలవడింపవలైన అసలు చూడటానికి చిన్నవాడే గాని అలసర పోయేవాడుగాడు మా వీడు మనమందరము ఏకీభవించి పోయి అతని మీద కూడా ఉత్తే అప్పుడూ పోతు వాడం వల్ల పీడుతుండీ సోత పుత్రులు కుంభ సంభవన ఆలోచించిన ఆ గసూడుము వీడు నొప్పించే నిలువలకు నెలపగుట అసము డెంపక ఏల గరచుకుని ఎన్నవాడా స్వామి చూడండి నా శరీరమంతా కూడా జర్చలితమైపోయి ఇవాడి యొక్క బాణముల చేత మింజు నివాణం చే బాణముల చేత రుచుకొని పారిపోతే బాగా ఉన్నది పిల్లవారికి కూడా పారిపోయాడని అంటారు నేను గేడుస్తూ ఉన్నాను సుమా శరీరం అంతా పోయింది అతని బాణముల చేత అతని చెప్పినా ఆ అర్జునునితో మనం అనేక పర్యాయములు యుద్ధం చేసి ఉన్నాము కానీ అర్జును యొక్క చెయ్యి కూడా ఇంత ఇంత సుమాంగ నేను ఎతను దాని నెత్తంపజ్గాదో ఆ కారణం చేత అభిత్య కవచుడు వాడి యొక్క కవచ విగదు గనుగా ఆ అర్జునుడేమో ఇతనికి ఇచ్చినాడు ఆ విద్యా ప్రభావం చేత కవచము చగదు ఆ అయితే జయించవల ను అంటే ధర్మ యుద్ధములో మాత్రం జయించలేము మనము ధర్మయుద్ధంలో మాత్రం జయించలేవు మనం ఇందరు ఏ జీభవించినప్పటికీ మనం వాళ్ళ పనులు వాడు ఇక అతం మారి పూనుకోవాడు అధర్మానికి పూనుకుంటే పడవలసిందే తప్ప ధర్మ యుద్ధంగా ధర్మంతో ధర్మంగా యుద్ధం చేసి మాత్రం వీడిని పడగొట్టడం సాధ్యమయ్యా కదుడా అన్నాడట అయితే ఏమిటన్నాడు ఏం చేయాలన్నాడు ఏమి లేదు వంచన చేయాలి కపటం చేయాలి కపటం చేసి ఆ పాటున ఉండి ఆ తరస్సు ఉన్నదే దాన్ని కోటకముల చంపక సోత సమయాలూ కోటకములు గుర్రములను చంపేసేయాలి సార ఉన్నాడే వాడిని చంపవలే ఎదురుగా ఆవును చంపడం మాత్రం ఎవరికి సాక్ష్యపడదు చేతను జనయవసే చేతులో తలని పటు పరాక్తమూ కనుకాలతో చేయవలసిందే దప్ప ధర్మంగా ఎదుర్కొని జయించవలన సాధ్యపడలు సుమాంగితుడు భయం పెతకు అయితే పాపానికి ఒడిగట్టడే పాపానికి ఒడిగట్ట పడతాడయ్యా లేకే పడడు మరి ఎవడిగట్టమానికి అంటే పాపాల భ నేనే నా ఆ కనుడుత ఆ అయితే చేయి అంటే పాంకు సేవ యుద్ధం చేసినట్టుగా చేసి పారిపోయినట్టుగా వెనక్కుపోయారట వెనక్కి పోయి ఆ వీరంతా తయారుగా ఉన్నారు ముందు యుద్ధం చేస్తూ వెనక్కి పోయి ఆ చేతిలో ఉన్న ధనస్థున్నది వెనక్కి ఉన్నది అది ఆ ఆ గురుడు అర్థం వల్ల దోణాచారు సారథి నరికి నాడు అమ్మాయి నరసుడనాయుడు వెనతుండు చూసి వెన చేతులో ధనస్సా పోయింది రథము పోయింది రెండు పోయినప్పటికీ ఏమీ లక్ష్యం చేయరు చేతి నుంచి చేతి ఎందుకు సమస్సు లేదు అయినప్పటికీ శకుని అశ్వద్ధానా మొదలైనటువంటి వారు అనేక భానములు ఉపయోగించి చిక్కుపరచి పుట్టినారు అభిమన్యుడిపోయ మేదే కత్తి దారు తీసుకున్నటువంటి వాడై తన విద్య పెంపు చేత గగన మునుక లేచినాడు పైకి తన విద్య కలిమి వెనపా తన భంగిచదింప ఆ తన విద్య చేత గరుడు కదా ఎలా గగన భాగములుందు ఆ ప్రకారంగా తిరుగుతూ తమ తమపైన జగనూ ఉంటే ఎవరి చూపుతాడో ఎవరిని నలుగుతాడో అని భయోత్పాదం చెందిపోయింది మన సైన్యమంతా వాళ్ళు ఎంత తోడు ఆ చేతిలో ఉన్నటువంటి కత్తి గారు రెండు నడిగి పాలవచ్చిన అడుకోనాలు ఆ చకలంబులైప లెక్క ఎక్కుడు అడి కర్ణుడు పలక ఉన్న చే దాన్ని చునకలైపోయే పడేటట్టు వచ్చినాడు కర్ణుడు ఆ శిశువ గుండీ మీద చక్రము కొన్ని ఇబ్బందులు నీళ్ళు నటించు తాకునల్లా గగను నుండి దూకినటువంటి వాడై తన రథం మీదికి దూకి ఆ ఉపేంద్రుడు కదా సర్వేశ్వరుడు చక్రాయుధాన్ని తీసుకుని ఎలా సంచరించును అలా ఒక చక్రాయుధాన్ని తీసుకొని పైకి లేచి చేత శా తడిసిపోయింది వతనం ఉన్నదేమిడు కౌరవ సేనంతా గక్కడిపోయేటట్టుగా సింహనాథం చేస్తూనే ఉన్నాడు ఇంగి గిన్నెకుడు రథంగతులతో కలసి వెలుగా యొక్క చక్ర ఆయుధం ఉన్నదే పట్టి పైకి గగనంతు లేచి ఆ తిరుగుతూ ఉంటే ఆ చక్ర రోజులు చక్రం యొక్క కాంతులు కంకణముల యొక్క కాంతి కలిసి గగన భాగవంత ఆవరించగినంధ సింధులతో కొడి రేఖత కంధ సింధులు ఉన్నదే మద మదపురు ఏ ప్రకారంగా ఉండునో లెక్క చేయకుండా ఆ ప్రకారంగా లెక్క చేయని వాడయ్యే కుడున్నప్పుడు నిజరగ నమ్ము ఆ కుంభంభవులు మీదకు దూకుతూ ఉన్నాడట అతి సమయము ఆ కుమారుని యొక్క శౌయము పరాక్రమము ఆ యొక్క మగతనము అదంతా ంతా ఆశ్చర్యపడి కొని ఆడినారుణుడు శునీటువంటి వారు ఆ చేతిలో ఉన్న చక్రాయుధం దాన్ని కూడా నరికి పాపడారు దాని గని కొడు అతడు రథం ఉండికి ఆ వెంటనే తన రథం మీద ఉన్న ఒక గదావిధాన్ని తీసుకొని అద్ధాంగి ఎపజెప జపజట తిప్పుతూ పోతూ ఉంటే జబ్బతో తచ్చేటట్టుగా ఉన్నాము అని రథం దిగి పారిపోయినాడు అతని దంపి సారసిం దంపి మన దూతల ఎమ్ముల మీద పెరిగిన పెడా మన వారంతా ప్రయోజించే అత్తములున్నాయే వాటి చేతి ఏదో పెరిగినటువంటి వాడై వచ్చినటువంటి యొక్క కాంఠార రాజును ఇరవై ఏడు మందిని నరికి పడగొచ్చిన వసాటీలతో వసాత దేశాధిపతులు మంది టీ వాళ్ళ ఏడుగులతో వాళ్ళని పిడుగులు చేసి కేకయ సప్తకం నక్కలేక నువ్వు చేసి ఆ కేకయ్య సప్తకం ఏడుగురు కేకయ్యూలు వాటిని అందరినీ కూడా రథములతో కూడా నాశనం చేసి ఆడుతూ తెలంగాణ యోధులను రథం వాడుతూ ఆడుతూ ఊగిపోతూన్నాడట ఉన్నది లేదు ఆ పౌరుషం ఉన్నది విజృంభించి ఆవేశం వెచ్చిపోయింది ఆ కారణం చేత ఊరిగా తూగాడుతూ ఉన్నాయట తూగాడుతూ ఆ పాడిపో తనూచి పాడిపోయే వాటి ఉల్లసం వాడుతూ రే చే వెళ్ళాలా అలా పారిపోతారు పారిపోయేంత కాలం కూడా చూస్తారు మీరు అని వాన్ని ఎలాటాడుతూ వేరవరేదం కలుగుతుండే ఎదుర్కొన్న వారిని నలుగుతూ వేరవ్రతం ఉన్నది ఆ ప్రకారంగా విహరించినాడుతున్నా బాలు ఆ సమయం ఉన్నటికి ఆయతమైనథంబుతో ఆ జపతిని పారిపోయినటువంటి యొక్క దుశ్శాసుని కుమారుడు నాడే మరొక ఇంకొకరి వేసుకొని వాడు వచ్చి తాకినాడు అభిమన్యుని సారథిజంబడం అతను సారథి నరికి గురదమును నరికి పడగొచ్చినాడు కదతోను అభిమన్యుడు ఆకి కదే యుద్ధములం బే భాతకుమారే భాతృ కుమార యుగం ఉదాహార్థమయ్యే వాడికి రథం పోయిందట ఆ దుని కుమారుని ఇద్దరు కూడా చెరువు గారు తీసుకుని తాకి ఆన ఆ భాతృ కుమారయుగం ఉన్నది అయితే కదా దుశ్శాసుని కొడుకేమో వాడు అర్జునుడి కొడుకేమో ఈనాట ఆ అనదముల యొక్క కుమారుడు ఉన్నారే ఆ ప్రకారంగా ఈ విధం అనగదిసి నగందు ముత్యమీదు మదువలూ సోపద నమ్మనముల కత్తుతంబుని శోగంబు నావహెల్లలావు వెదముని మెరై దలమ్ము నేరయం ఆనియకె మరుమలుసుమావారు ఇద్దరు ఆ ప్రకారంగా గీకొన్నటువంటి వారై చూసే వారికందరికీ ఆశ్చర్యము ఆనందము దుఃఖము కలిగేటట్టుగా పోలి కొండరు మీటి కోపమున నొప్పి మండక నెద్రులు సతట మాంసము పిండికి నంప నుండు ధరిత్ర ఇద్దరి శరీరములు నలిపోయినవి ఎములున్నాయే ఎముకలంతా కూడా చోట చోట అయిపోయినవి ఒకరి దెబ్బలు ఇచ్చేది ఒకరికి అలా అయిపోయి మాంసమంతా ముద్దలు ముద్దలు గట్టినటువంటి ఆ శరీరములు నరిగిపోగా ఇక ప్రాణములున్నాయే అవి ఆ శరీరములు ఉండగా ఎంతటి ప్రాణములు కేసారి లేచిపోయిన విధమా ఆ దేవకా దేవకాంతలంతా ఒకరి కంటే ఒకరు మేమంటే మేము అని ముందుకు వచ్చి వారిని కౌకులించుకోవటానికి వచ్చినాను వనగకి మమ్ము జాకరణ మారట వచ్చి కలంచి ఆడగా మనము లేదు తంపు తాట్టున పవతీయ సేన పులివత్తగా జాకర ఉన్నదే సరస్సులో ప్రవేశించి మత్త గజము దాన్ని అబద్ధు నాశనం చేస్తూ ఉండగా బోయలంతా కలిసి మాయోపాయం చే దాన్ని పట్టుకొని సమాధించినట్టుగా ీ కౌరవ సైన్యమంతా ఆ అభిమిన ప్రకారంగా తమ యొక్క మాయోపాయమున చేత పడగొట్టినారు సుమంగా తన యొక్క కాంతి చేత వెలిగించి ఆ కాకి వెళ్లిపోయినటువంటి అక్క అసూని మాదిరిగా తరసైన అరంగములన్నిటినీ కూడా దహించి దహించిపోయినటువంటి అక్క మాదిరిగా జగనతో రాజు కరచులు గల జలంబాధ మహానవము కరడి వరకు తన తరంగములు పరపి ప్రకాశించునటువంటి యొక్క సముద్రం ఉన్నదే ఆ జలం అంతా పోగా ఎలా ఉండునో ఆ ప్రకారంగాపై కడువెన్న నైపడి ఉన్న శుభాంశుభంగే ఆ గగను ఉంది తన యొక్క కాంతులన్నీ కూడా పలకించి జగత్తున్నా వద్దు సంతోషపరచి భూమి మీద పడిపోయిడు ఇంటి యొక్క చంద బింబం మాదిరిగా ఏదమ్మ తమ వారికి బెంపు నచ్చియే సౌన్యం చేత తమ వారికి అందరికీ కూడా బెంపు చేసి అరుల సమయించి వసమతి అను దక్కి గులిచే ప్రకారంగా వైరులందరినీ కూడా దరికినటువంటి వాడీ వినుకమూర్తి మహా అభిలాభమైనటువంటి దేహం కలిగిన ఆ యొక్క అభిమన్యుడలా ప్రకాశించిన ఆడు సుమ పడిపోయి కూడా యుద్ధ రంగు యుద్ధ భూమి ఎందు ప్రవాహం చేత భూమి ఆవద్దు ఎర్రగా ఎర్రనైనటువంటి గగనం మాదిరిగా భాషించింది కుమారోత్తముడు చంద్రుకి అనొప్పే అభిమన్యుడున్నాడే గగన ఉరంతుడు ఎలా ఉండును ఆ ప్రకారంగా ఉన్నాడు మీద నుండి అందమై అదే కవిషములైన భూషణములన్నీ దాని వినుక ఇవన్నీ కూడా మాదిరిగా ప్రకాశించిన విషమాంగ యుద్ధభూమి సముద్రం మాదిరిగా ప్రకాశిస్తూ ఉండగా సముద్రమునందుకదా యోగ నిద్ర చేస్తూ ఉన్నా ఆ మహావిష్ణు మాదిరిగా గోచరించినాడు అభిమన్యుడు మహిత సుకుమారమైన ఎంగున్న చంద్రని భారణో ఆ సుకుమారమైనటువంటి యొక్క శరీరం పోత చంద్రునితో సమానమైన కలిగినటువంటి వాడై పడి ఉన్నటువంటి అభిమన్యుని సైనికులంత సంతోషిల్లుతున్నారు చిడి ఆ నీ సైనికులున్నారే కౌరవ పక్షములో ఉన్న సైన్యమంతా చాలా సంతోషిస్తూ చెమవరాదమును యేసినారు సుమంగ ఔఖితులై కుంతి సుదలవాదు దీన తా సంగతులై ది భాక్త జలములు దరగనఓ ఆ అపన్న వసన్యంతా గోడాచాల దుఃఖం కలిగినటువంటి వారై జ్ఞాననుమతో క్కస్తునారు ఆ తమ యమ్మున బెక్కండు గుడీయన్నయి నొక్కని దంపుట యథంగఓ యని నల్ది కులది బెత్తెలు కున నక్కది మొగ భూత సంచయం భూతములు మహాభూతములున్నవే పెక్కండు కూడా అదేక మంది కూడా అన్యాయంగా ఒక బాలు సంహరించడం ఉన్నదే ఈ చాలా ఆక్రమూసు కేతలు వ్యక్తి మహాభూతములు సంపాదిత సౌహద్దు వారి బలములు పండ నంపు దక్కి తలదిన సౌహద్దు నాడే అభిమన్యుడెప్పుడైతే పడిపోయినాడో పాండవ బలములన్నీ కూడా రెచ్చబడిపోయి ంచి పతాతులతో సైనిక సమయతూ చికల విరించి ఆది యోధులొక్క దశకు వెలిచి అభిమన్యుడు నాడే గొడి చేసి ఆ గజములు ఏనుగులు నలికి ఆ గుర్రములు నరికి కాల్పరములంతా కూడా భూమికి బలి ఇచ్చి ఆ దోడాదులందరినీ కూడా తోలి పోషలను తోలినట్టుగా తోలితన విహారమంతా చూపినటువంటి ఆ అభిమన్యుని గుర్తి మనం దుఃఖపడవలసిన పని లేదు దివ్య లోకానికి వెళ్ళిపోయినాడు పలికించు మన సైన్యముల మెలని దొద అతనికై దుఃఖపడవలసిన పని లేదు ప్రొత్తున్నంత సేపు మన యొక్క శౌర్యములు చూపవలసి ఉన్నది పరవసము చేసే వెళ్ళిపోయినాడు గగడమంతా ఎర్రగా అయిపోయింది సుమ ఆ యుద్ధ ప్రదేశమేదప్ప అది కాక మిగిలిన ప్రదేశములు కూడా ఎర్రగా భాషించినవి అసంఖ్య సమయమునందు రక్తపాదమును మాంసఖాతనమ్ము చేతూ మోతమ్మను పొందుతూ నాడుతూ వాడుతు కలకలమ్మను అనేక విధములైనటువంటి పోతములున్నవి అనేకం బయలుదేరి ఆ మాంసములు తినుతూ రక్తములు చావుతూ మహత్తరమైన కోలాహలంగా ఉన్నవి ైపుల సైన్యములు తమ యొక్క శిబిరములకు వెళ్లిపోయిన మీ కొడుకులు పలుబమి అరిగిరి ఆ నీ కుమారులంతా చాలా సంతోషంగా వెళ్లిన సుమంగా సైన్యం చాలా చచ్చింది చచ్చినప్పటికి అభిమన్యుడు పడినాడు అనే ఉద్దేశించేత ఆనందపడుతూ పోయినారు నీ కుమారులు చిన్నబోగు ఆనందములతో పాండవులంతా చిన్నపోయినటువంటి యొక్క ముఖములతో దైన్యము ఆవరింపగా చాలా దిగులు పడి వెళ్ళిపోయినారు పోయి చాలా బాధపడుచు ఏమంటాడు యోధర వరం సంగుప్త నిర్ధ్యముధన్యముదాని వచ్చిన అనుపేతం చేయగా బోని యొక్క రుణం గోవులలోను దొచ్చు బరుదెంగం బొక్కునా సుల్ చెత్త ఆ యొక్క వ్యూహంలోకి నీవు పోవలసిందే చెప్పగానే గోవుల్లోకి ప్రవేశించే సింహం మాదిరిగా ప్రవేశించే అనేక మంది రసిపుల్లందరినీ కూడా నరిగి భూమికి బలి ఇచ్చి పోయినాడు సుమా నాకు సంతోషము కలిగించవలనని కొడుకుబడగా నాకు అర్జునుడు అడిగినేలితోనేవాడోవా అభిమన్యుని చూడగా ఏమైపోయినాడు అభిమన్యుడు అని అడిగే అర్జునునికి నేను ఏమి సమాధానమిచ్చేది అరిగినతని దాదాపు తెలియాలి కదిక దుఃఖమేన చే శ్రీకృష్ణ స్వామి వారికి వారి చెల్లెలైన సుగద్దాదేవికి నేను చాలా దుఃఖాన్ని కలిగించిన వాడునైనా బాలుమారుడు పెలందనందని పంచిది నేల తోకమెను గగణించువాలు చిన్నవాడు పెగు ఆలములందు అది చేరిలేడే అచ్చి కుమారుని పంపవచ్చునా అని ఆలోచన లేకుండా ఆ నీ ఉపవేశించవలసింది యొక్క యోగములు అని నేను పంపించినాను దేని వల్ల అంటే రాజ్యాశ చేత గే అది ఆలోచను ఆలోచన పడి ఎదుమంగా పాపకన్నుడు దక్క కొడుకులైనటువంటి వారికి తొడగటానికి కట్టుకోవటానికి రించడానికి పోషణములుస్తములు ఇలాంటివిచ్చేవారు ఉన్నారు గాని ఈ యుద్ధరంగముందు పోయి నీవు ప్రవేశించవని పంపిణీంచినటువంటి వాడు నా నేను తప్ప ఇంకవుడు లేడు సుమాంగి పాపకర్ముడు వాని తోటతోకమయ్యేను పోవనైతే అభిమన్యునితో కూడా నేను కూడా చచ్చిపోయినట్టయితే బాగా ఉండేది సుమాంగొంత శోకానని తాంత వివన్నత పొందు తొండ తోట గుండెట్యను మగంగో పోయినట్టయితే ఆ కొత్త శోకం చేత కళ దగ్గర ఉన్న జనది అని చూడకుండా పోయేవాణ్ణి మరియు అనేక ప్రకారం చేయుటో అని అనేక విధములుగా దుఃఖిస్తూ ఉన్నాడుట యొక్క అది సమయం నుండు వ్యాసమహర్షి వచ్చినాడు ఆసన విన్యాస ప్రముఖ పూజారాధించి అమ్మతో వచ్చినటువంటి వ్యాసమహర్షికి అజ్జపాజ్యాతులు ఇచ్చి ఆసన విన్యాసం చేసి మంచి ఆసనం వేసి గుర్తుండబెట్టి ఆ భజన పూజలన్నీ నెరపీయమంటాడు ధర్మరాజు వరసేన పే దింప పరిచిది నేను వాడు నప్పలము సత్య ఉన్నదే కౌరవసేన భేజించవలసింది అని అభిమన్యుని పంపించినాడు నేను వెనుక నేము దే ఆ వెనుకనే మేము పో సైంధవుడు నాడే వాడు ఆగి మేము పోవటానికి సాధ్యపడలేదు అప్పుడు పెక్కడున పాడిన వీరు పది వినారని